సో ఇప్పుడు దేహము నేను కాదు అని మీరు అన్నట్లయితే దేహంలో ప్రకటమయ్యే శక్తే నేను కానీ చైతన్యము ఆత్మ నేను కానీ దేహము ఇస్ దిస్ దేట్ ఫార్ ఐ ది బాడీ అని మీరు అంటే చూడండి నేను చెప్తాను ఇంప్లికేషన్స్ మీరు థింక్ అబౌట్ ఇట్ మీరు ఒక పేరు నేను పట్టుకుని వెళ్ళలాడుతూ ఆ పేరు సంబంధం ఉంటుంది ఇంకా ఎందుకంటే పేరు దేహానికి ఉంటారు దేహానికి ఉంటుంది పేరు ఆత్మకి పేరు ఉండదు ఇప్పుడు క్యాంటెస్సా లేకపోతే బిఎండబ్ల్యూ అది పెట్రోల్ పేరా కాలు పేరా అది పెట్రోల్కి పేరు కదా పెట్రోల్కి ఏవో సుప్రీం అని ఏదైనా ఏదని ఏవో పేర్లు పెట్టిన ఆ సందర్భం వేరు దృష్టాంతం తీసుకోండి మీరు అంతే ఏదో పేరు పెట్టి అలవాటు మీద పెట్టిందే కానీ పది రూపాయలు ఎక్కువ తీసుకోవడం కోసం ఇంకే పెట్రోల్లోనే సుప్రీం అంటే ఇక్కడ అనరు ఎక్కడో అంటారు సుప్రీం అని ఇంకో పది రూపాయలు ఎక్కువ సేస్తాడు అని బోన్లండి సో పేరు ఏ పేరుని పట్టుకుని మనం రేలాడుతున్నామో దాని మీద అప్పట్టుకు మనిషి ఎలాగా అంటే ఆత్మస్ ఆత్మనిష్ఠులు ఎలా ఉంటారంటే తమ పేరుని తమ మనస్సులో కూడా భావన చేయడం ఇతరులు ఆ పేరు పిలిచినప్పుడు ఒక ఉలిక్కిపడి ఓ అంటారు ఎందుకంటే ఆ పేరు ఎందు వారికి ఆగ్రహం ఉండదు నేనుభావం ఉండదు ఎప్పుడైతే పేరు ఎందు నేనుభావం ఉంటుందో ఆ పేరు దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్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 పేరు దేహం ది నేను దేహం కాదు అన్నప్పుడు ఆ పేరు ఏమిటవుతుందండి ఇట్ బికమ్స్ ఇన్సిగ్నిఫికెంట్ ఉండి చోటు ఉంటుంది ఇట్ బికమ్స్ ఇట్ ఐ హ్యావ్ నో వాల్యూ ఫర్ ఇట్ కానీ ఎప్పుడైతే నేనే ఆ పేరు అని మీరు అనేశారో ఇట్ బికమ్స్ ఎ బిగ్ థింగ్ ఆ పేరులో ఇంటి పేరు ఉంటుంది ఆ పేరుకు తోక్ ఉంటుంది పేరులో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఎండ్ నేమ్ సో సో మెనీ సెక్షన్స్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 సింహాచలం పాలు తెచ్చేవాడు మేము అతన్ని గాజువాకా అని పిలిచేవాళ్ళం ఎందుకంటే సింహాచలానికి ముందు గాజువాకా ఒక చిన్న ఏరియా ఉంది ఆ పేరు ఎలా ఉందో చూడండి సింహాచలం గాజువాకా పిలిచేవాళ్ళం అతను నవ్వివాడు ఇక్కడ పాలు కోసే మీరు సింహాచలం అంటే అతను ఆశ్చర్యపోతాడు యాదగిరి కాబట్టి పేరు ప్రాంతాన్ని సూచిస్తుంది సో మెనీ సో మెనీ థింగ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ దేహము పేరు కాదు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 తాళ్ళు వేసి కట్టేసుకుని అయ్యో చూడండి నేను ఎంత కష్టపడిపోతున్నానో అని మనం ఫిర్యాదు చేస్తూ సో సపోజ్ మీరు నేను లేచి ఐఎమ్ ఆంధ్ర అన్నాను అనుకోండి అంటే అర్థం ఏంటి ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ఎవ్రీ నాన్ ఆంధ్ర దాని అర్థం అదండి ఐఎమ్ ఆంధ్ర అంటే వీడి శరీరానికి ఆంధ్ర ఏదో ఉందని కాదు ఏముంది ఆంధ్ర దాని అర్థం ఏంటంటే ఇట్ జస్ట్ సెపరేట్ హిమ్ ఫ్రమ్ ఎవరీ నాన్ ఆంధ్ర అండ్ దట్ సెపరేషన్స్ ఆఫ్ సారో అదే దుఃఖ హేతు బృహదారం చక్కటి వాక్యం ఉండదు బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మన బ్రహ్మవేద క్షత్రంతం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అంటే ఐ ఆమ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ అని మీరు అన్నారంటే ఆ దట్ మీకు భయ హేతు అయిపోతుంది ఇది మనకి చూస్తూ ఉంటాం మనం ఇప్పుడు మీరు రైల్వే ప్లాట్ఫార్మ్ మీద ఉన్నారనుకోండి యు ఆర్ నాట్ ష్యూర్ ఈ లోపల మీకు తెలుసున్న గ్రూప్ కనపడింది అనుకోండి మీరు పరిగెత్తుకుని ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు నవ్ యు ఆర్ ష్యూర్ చూడండి భయం ఎక్కడి నుంచి వచ్చింది ద్వితీయాద్వై భయం భవతి చాలా విశ్లేషణ అది టాపికల్ విశ్లేషణ కాదు టాపికల్ విశ్లేషణ అంటే అప్పటికప్పుడు ఏదో సందర్భంలో విశ్లేషణ వచ్చింది అలాగంటే కాదు చాలా మౌలికమైన విశ్లేషణ తర్వాత ఇంకోటి భయం అన్నది ఇప్పుడు సపోజ్ మీరు బాల్కనీ ఎండ్కి వెళ్ళారనుకోండి ఆ పేర పెట్ట చాలా లో పేరపెట్ట వాళ్ళు ఉందనుకోండి అప్పుడు మీరు ఆ హెడ్జ్కి వెళ్ళేప్పటికి మీకు భయం వేస్తుంది అవునండి అసలు ఇది నాకు గుర్తు వచ్చింది ఇలా మీ సెటిల్ దిస్ ఆ హెడ్జ్కి వెళ్తే భయం వేస్తుందా అదొక సిచ్యువేషన్ మీరు మీ జన్మకుండలు తీసుకుని ఒక జ్యోతిష్ విద్వాంసుని దగ్గర కూర్చుని మీ భవిష్యత్తు రాబోయే సంవత్సరం అవి మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల గురించి చర్చ చేస్తున్నారు ఇదిగో ఈ గ్రహం ఎక్కడుంది దీని ప్రభావం ఆ గ్రహం మీద అలా ఉంది ఇది ఉత్తమ గ్రహం ఇది అధమ గ్రహం అని విధంగా చర్చ చేస్తున్నారు క్యాల్కులేషన్స్ వేస్తున్నారు దశలు క్యాల్కులేట్ చేస్తున్నారు రాసులు క్యాల్కులేట్ చేస్తున్నారు చేసి ఒక ఒక శాస్త్రం యొక్క సహాయంతో మీరేమో మేము దీనికి ఏమన్నా పేరు పెట్టచ్చు జ్ఞానం అని పేరు పెట్టవచ్చు కదా అలా పేరు పెడుతూ ఉంటారు కూడా అవునండి విజ్ఞానము అనొచ్చా ఇంతవరకు అగ్రిడ్ కదా ఇప్పుడు నేను ఈ రెండు సిచ్యువేషన్స్ని నేను విశ్లేషణ చేస్తాను మీరు చూడాలి మీరు కింద పడిపోతే దేహానికి ఇన్స్టింక్టివ్గా ఇంట్యూటివ్గా ఇట్ వాంట్స్ టు సేఫ్ గార్డ్ ఇట్స్ సెల్ఫ్ దేహము రాణం ఉన్నంత వరకు అది సేఫ్ గార్డ్ చేసుకోవాలనేటువంటి లక్షణం దాని ఎందు ఇంట్యూటివ్గా ఉంటుంది మీరు మీరు ఆలోచన చేసే ఎక్కర్లేదు సహజంగానే దాని ఎందు ఆ లక్షణం ఉంటుంది ఇంట్యూటివ్గా ఇట్ నోస్ ఏమని నేను కనుక కింద పడితే కాళ్ళు చేతులు విరుగుతాయి నేను హాని పొందుతాను ఈ బాల్కనీ కాబట్టి కేవలం జన్మకొండలు పరిచి రాబోయే ఐదేళ్ల గురించి వీడు చర్చ చేస్తున్నాడు అనలా భయం అనాలా వాట్ భయం కాదది ఇప్పుడు తాడు చూసి పాము అనుకుంటే వెనక్కి గమ్ము ఉడుగు వేస్తారు అడుగు వేస్తే చూ చూసిన వాళ్ళు అది పావం కాదు తాడు తెలుసున్న వాళ్ళు అవుతారు వెటకారం చేస్తారు ఎందుకని భయపడ్డారని వెటకారం చేస్తారు నేనంటాను వెలువడా నువ్వు వెటకారం చేయడం పొరపాటు అది భయం కాదది అది ఇంటెలిజెన్స్ అది ఎందుకంటే పాము కనిస్తే ఏమవుతుంది విషం మందుల చుట్టూ తిరగాలి ఇంటెలిజెన్స్ అది భయం కాదు జన్మ కోటలు క్యాల్లి కాదు మన ఉల్టా చేసి కూర్చున్న జీవితంలో కాబట్టి ఆలోచించండి కనుక దేహాత్మభావము అనేది మహాభయతుంది దేహం నేను కాదు దేహం ఒక అతీతమైన ఆత్మతత్వం అనేది అది నేను అసలు ఓపెన్ సప్ టిక్ పాసిబిలిటీ దేహమే నేననుకోండి ఏమైంది ఇంకా అయిపోయింది యాభై ఏళ్ళు వచ్చేసి ఇంకా తరిగి తరిగి ఆయుద్ధాయమే కాని మరొకటి ఏం కాదు ఇంకా ఇంకా కాతి కాలు కాదు కూర్చున్నా వల్లే అవుతుంది అది ఇలాగ నిరాశ నిస్పృహతోటి వదిలిపెట్టను లేడు పట్టుకోని లేడు వదిలిపెట్టేసామనుకోండి ఉన్నదంతా వదిలిపెట్టేసామనుకోండి ఏమో ఇంకా పదేళ్ళు పుతున్నావేమో దేవుడు ఆయుద్ధం ఇస్తే వీళ్ళు పండిస్తారు ఎవరో పట్టుకున్నాం అనుకోండి పడుకుంటే మళ్ళీ ఈ విధి పెట్టేయాలి కానీ చచ్చిపోతున్నాం కదా మళ్ళీ ఈ మీమాంసలో పడి బలపడుతూ ఉంటాడు నేనైతే అది సపోజ్ నేను బాడీ కదరుతుంది సపోజ్ ఐ ఆట్ ది బాడీ ఐ ఆమ్ ది ఇంట్ల ఆఫ్ ది బాడీ దేహంలో ప్రకటమయ్యే చైతన్య శక్తి నేను వాట్ ఇట్ కుడ్ బి ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఇట్ కుడ్ నాట్ బిట్ ఓపెన్స్ డైమెన్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ నేను అనే పదానికి ఒక అద్భుతమైన కొత్త ద్వారాలనే ఓపెన్ చేస్తుంది సో దీస్ సమ్థింగ్ వెరీ స్పెషల్ మీరు మీ సంసారమే స్థాయి ఏ లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి యు గో ఇంటూ వన్ నాచ్ హయ్యర్ ఒక స్టెప్ పైకి వెళ్ళిపోతారు ఆ రకమైన ట్రాన్స్పోర్టేషన్ మైండ్ లెవెల్లో వివేక స్థాయిలో అంతటి ఉన్నతమైన ఎదుగుదల వికాసం మనిషికి వస్తే అటువంటి వ్యక్తిని ఆ వికాసం పొందిన వాడిని ఆత్మజ్ఞానము సాక్షాత్కారము జీవన్ముక్తి అలాంటి ఈవెన్ ఇన్ అప్రిషియేషన్ ఆఫ్ హిట్స్ గ్లోరీ ఆ వికాసం గలవాడిని జన్మ ఏవి చేయలేవు వాడు వాడు మృత్యు యొక్క హేళకి మృత్యువుని చిన్నడవుతో వాడు తిరస్కరించడం మృత్యు వాడిని ఏం చేయలేదు అంటే వాడి దేహం చచ్చిపోతుంది కానీ వాడు చావటం కానీ వాడి ఈ నోస్తాయి కాబట్టి అమృతత్వాన్ని పొందేస్తాయి తర్వాత ఈ జన ఇతరులైన దేహ అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో అవి వాడిని నేర్పించిపోతాయి ఏం చేయలేవు వాడికి కూడా నొప్పు ఉంటుంది బట్ హీ నోస్ హౌ టు హ్యాండిల్ దట్ పెయిన్ అనారోగ్యం ఉంటుంది హీ నోస్ హౌ టు హ్యాండిల్ దేహాత్మ భావంలో ఉన్నవాడికి ఎప్పుడూ సమస్య i have probably in a world you can never find a moment of peace ya prudu vishantha ne roddu mokal ne pettund ankonde ayyaboye ayi poindu pudi mokalk arthroscopic surgery cheyaliemo pediatrics emi avunu untado ani ela mogutha ondu veskodam tappadu practical planu ni nenu kaadartham ledhu but puru kuda teaching annadi vedanta teaching has nothing to do with uh, these uh, small things ఒక విషం గురించి మాట్లాడతాం ఒకళ్ళని ఎప్పుడైతే మనం వేసుకుంటాం ఎనివే సో ఇవే దేహ భాష్యకారులు ఏమంటారో చూద్దాం అసత్ స్వాత్మసత్తా వ్యభిచరతి అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పారంటే ఆత్మకు వి వినాశము లేదు అని చెప్పారు వినాశం అవ్యయస్యాశ్చన కశ్చిత్ కర్తుపర్హతి ఆత్మది సద్రూపము సత అసత్ అనే రెండింట్లో నాసతో విద్య శ్లోకంలో చెప్పారు కదా ఆ ఆత్మ సత్ అది సద్రూపము దానికి వినాశం లేదని చెప్పారు అదైతే ఆత్మకు వినాశం లేకపో లేదు అంటున్నారే అంటే వినాశం ఉన్నది ఏదైనా ఒకటి ఉంది ఏంటి పున సత్ అసత్ ఆత్మ సతయ్యి వినాశము లేదా లేనిదైతే మరి సత్తు కానిది అసత్ ఏమిటంటారు అది ఎదు స్వాత్మసత్తాం వ్యభిచరతి అసత్ అంటే తుచ్చం కాదు తుచ్చం కాదు నేను మీకు మనో చేశాను అసత్ అంటే కుందేటు కొమ్ముని అసత్ అన్నావు సినిమా తెర మీద కనబడి అసత్ అంటారు కుందేటు కొమ్ముకినూ సినిమా తెర సో కనబడి కనబడుతో సత్యం సత్యం కాని అసత్ అంటారు అనే అంటారు కాబట్టి ఎదు స్వాత్మసత్తాం వ్యభిచరతి ఏదైతే తాను ఉన్నట్టుగా ఉంటుంది ఆత్మసత్త కానీ వ్యభిచరతి మళ్ళీ లేకుండా అయిపో ఉన్నట్టు అనిపించి లేకుండా పోయింది ఇది ఇలాగ ఉంది అన్నారండి మీరు ఏదో ఇప్పుడు ఏమంటాడు పాము లేదు అంట సో ఇంతకు ముందున్న సత్తా ఇప్పుడు ఏమైంది వ్యభిచరించి స్వాత్మసత్తాం వ్యభిచరతి అప్పుడు ఏమంటాడంటే బామును నేను చూడలేదంటాడా నేను చూడలేదండు బాబు నాకు కనబడింది అని పాము నాకు బాబు కనబడిందిరా అంటాడు మరి బాబు కనబడింది అంటే ఉందే నా కాదు ఎందుకని తర్వాత లేకుండా కాబట్టి ఏది కనబడుతుందో కానీ ఉండకుండా లేకుండా పోతుందో దాన్ని అసత్ దాన్ని మిథ్యా మిత్తు కాదు ఇంగ్లీష్ మిత్తు కాదు మిథ్యా నుంచి మిత్తు ఎంత మిథ్యా సంస్కృత పదం తాత ఇంగ్లీష్ నాట్ జస్ టి పలకపోవచ్చు అలాగా అది మిత్ అనమాటం వేరు ఆ మిత్ అన్నది వేరు ఈ మిథ్య వేరు ఇక్కడ మిథ్య అంటే అసత్ ఉన్నట్లుగా కనబడేదే గాని వాస్తవంగా ఉండేది కాదు అటువంటిది అది ఏమిటి అంటే అది దేహము అని కోసం ఈ శ్లోకం అని ముందు శ్లోకానికి దీనికి సమర్థం అంతవంత అంతో వినాశే దేశాంతే అంతవంత అంత విద్య దేశాంతే అంతవంత మిగతా వాక్యం రాశారు ఈ వత్ అన్నది అది డబతు ప్రత్యేకంగా అంటే వత్తు మిగులుతుంది అది ఉన్నది అది కలిగి ఉన్నది అనే అర్థంలో ఆ వత్ అనేది వస్తుంది కాబట్టి అంతవంత అంటే అంతము గలవి అంతము అంటే వినాశము గలవి అంతవంత ఏమిటి వినాశము గలవి అంటే ఏమిటి ఇప్పుడు ఎవడైనా మీ దగ్గరకు వచ్చి కుందేడు కొమ్ము నశించిపోయింది అన్నారు అనుకోండి మీరేమంటారు ఎవడాడుతాం కుందేడు కొమ్ము ఉంటేగా నశించడానికి అని మీరు అంటారు అంటే ఉండాలి ముందు మరి ఉంటే ఎలా నశిస్తుందండి ఉంటే నశించరు కదా అంటే అదే లేదు అనమాట ఉన్నట్లు కనబడాలి ఉన్నట్లు కనబడాలి అప్పుడు నశిస్తుంది అసలేంది నశించదు ఉన్నది నశించదు ఉన్నట్లు కనబడేది నశిస్తుంది అది కథ అని చేత ృగతృష్ణికాదద్బుద్ధి అనువృక్త ప్రమాణ నిరూపణ విచ్ఛిద్యే సంకరులు ఎంతో రుచిగా వ్యాఖ్యానం చేస్తారు రెస్పాన్సిబుల్గా భాష్యం చేస్తారు సో ఇప్పుడు మృగతృష్ణిక అంటే ఎండమావు ఎండమావులు అంటారు ఎండమావి మావి అంటే నీరు ఎండలో నీరు కనపడుతుంది ఎండలో ఎండలో ఎండ అంటే కాంతి సూర్యకాంతికి ఎండ అని పేరు దాంట్లో నీళ్ళు కనపడుతుంది ఏమంటే సూర్యకాంతిలో నీరు ఉంటుందండి సూర్యకాంతిలో నీరు ఉండదు మేఘంలో నీరుంటుంది నియ్యలో నీరు ఉంటుంది సూర్యకాంతిలో నీరు ఉంటుంది కానీ మీరు సూర్యకాంతిలో నీళ్లు కనపడుతుంది అంటే బాగా ఎండ కాస్తున్నప్పుడు ఆ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ లేవు సిచ్యువేషన్ ఉంటుంది అది సాటిస్ఫై అయితే అది ఆప్టికల్ ఫినామినా అది కనుక సాటిస్ఫై అయితే మీకు అక్కడ నీరు ఉన్నట్టు అనిపిస్తుంది నీరు కనపడుతుంది సో దాన్ని ఎండ మావి అంటారు సంస్కృతంలో మృగదృష్ ఇంకా అని ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అసలు పదాం యొక్క అర్థం తెలియదు కదా మృగ అంటే లేడి తృష్ణ అంటే దాహం లేడికి ఎడారులో దాహం వేస్తుంది దాహం వేస్తే ఎదురకుండా నీళ్లు కనపడతాయి పరిగెడుతుంది ఆ నీళ్లు అంతకంతకు వెనక్కి వెళుతూ ఉంటాయి ఇది పరిగెడుతూ ఉంటుంది అలిసిపోయి ఆగుతుంది ఆగితే ఎదురకుండా నీళ్లు కనపడతాయి పరిగెత్తిన మూలంగా ఇంకా దాహం ఎక్కువ అయ్యో కనపడుతున్న నీళ్లు తాగుదాం అనుకుని ముందుకు పరిగెడుతుంది అవి ఇంకొంచెం వెనక్కి వెళ్తాయి ఆఖరికి చచ్చిపోతుంది దానికి మృగతృష్ణి కాదు మనం జీవితం కూడా అట్టిదే మనవుని జీవితం కూడా అంతే మృగతృష్ణే వీడి ఏదో శాంతి వీడికి సుఖశాంతులు కావాలి కానీ తనకి సుఖశాంతులు కావాలి అని వాడికి తెలియదు చూడండి ఎంత దురదృష్టకరమైన విషయం నాకు కావాలి అని వాడికి తెలియదు ధనాన్ని సంపాదిస్తున్నారు ధనం దేని కొరకు సుఖశాంతుల కొరకు సంపాదిస్తున్నాడు ఆ సంగతి వాడికి తెలిస్తే ఆ అప్రోచ్ క్లీన్గా ఉంటుంది కానీ సమ్వేర్ ఇన్ ది పాత్ ఆ సంగతి మరిచిపోతాడు మనం సుఖశాంతుల కోసం ధనం అన్వేషిస్తున్నాం కానీ కేవలం ధనం కోసం ధనం అన్వేషించటం లేదు అనే సత్యాన్ని మరిచిపోతాడు మరిచిపోయి కేవలం ధనం కోసమే ధనాన్ని అన్వేషించటం ప్రారంభిస్తాడు ధనంలో సుఖం ఎక్కడుందండి అది ఇట్ కెన్ క్రియేట్ సుఖశాంతులకు కావాల్సిన వాతావరణాన్ని కొంతవరకు నిర్మాణం చేసి సహకారం చేస్తుంది కానీ దాంట్లో స్వయంగా సుఖశాంతులు ఎక్కడ ఉన్నాయి సుఖశాంతులు వీడు హృదయంలో ఉంటాయి ఎనీవే సో చూసారా హీ లాస్ట్ ఇట్ సమ్వేర్ ఇన్ దారిలో మర్చిపోతాం భార్యాపిల్లలు సుఖంగా ఉండాలని ధనం సంపాదించడం ప్రారంభిస్తారు ఆ సంపాదన అభివృద్ధి చేయడం కోసమని భార్యా పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం ప్రారంభిస్తారు ఆ ఒరిజినల్ పర్పస్ ఏమిటి భార్యాపిల్లల్ని సంతోషపెట్టడం tanpa sangetha dabbu somewhere on the way he forgets that fact and starts neglecting wife and children a dabbu ni focus lo untadu vatni lekka pettukuntadu bharya ki naaku dabbu emante ey ne puttiniki pampisthava emi dabbanadu so asli dabban da vela kosam ane satyanu madhi so kabati he driver focus lost somewhere everything went wrong వెరీ ఇంట నాకు ఆశ్చర్యమే కలుగుతూ ఉంటుంది అనివే అది అలాగే ఉంటుంది సో మృగతృష్ణుని కాదో సద్బుద్ధి దీనికి వీటికి ఆ ఎండమావి ఎందు ఎండమావి మొదలగు వాటి ఎందు ఆది శబ్దం చేత ఇంకా ఇవ్వకొన్ని తీసుకోవచ్చు సో జీవితంలో అనేక ఉన్నాయి అది శబ్దం చేతి తీసుకునేది అవి ఉన్నాయని మనం అనుకుంటా తేడా చేస్తే ఉండవు అలాంటి వాటి ధనము సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాం ధనం సుఖాన్ని ఇవ్వదు చెప్తారు మహాత్ములు నేను కటువుగా చెప్పడానికి సందేహిస్తాను అంటాను కానీ ఫైనల్గా చెప్తూనే ఉంటాను సో అంటే చెప్పడానికి కొంచెం కొన్నిసారి ప్రేమ అడ్డొస్తుంది అంతకంటే మనం ధనవంతుడు సుఖ ధనము ధనం వల్ల సుఖం ఉండదు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 దానికి చేతకాన్ని దాన్ని ఇవ్వమంటే అది ఎక్కడి నుంచి వస్తుంది సుఖం ఇవ్వలేదు నవ్వు ది క్వశ్చన్ ఈజ్ ఇవన్నీ సుఖమిస్తాయా ఏమో చూద్దాం ఆ సంగతి తర్వాత ఆలో ముందు ధనం మాత్రం సుఖం ఇవ్వలేదు వివేకం అనేది మరి ఉంటుంది ఏది సుఖమిస్తుందో తర్వాత చూద్దాం ధనం ఇస్తుందా ఇవ్వదా ధనం ఇప్పుడు చెప్పినవన్నీ ఇస్తున్నాయి వీటిలో సుఖం ధన సుఖం అనేది ఒక నుండి ధనం అది ఇచ్చి అలాంటి పరిస్థితి సో మహాత్ములు ఏమంటారంటే అంటే ధనండి అనుకుంటారు చూపడుతున్నాడు సెల్ఫ్ కాన్షియస్గా ధన హింస పడుతున్నాడు అని అనుకోరు సో మన మన చూపు తప్పుది కాబట్టి ఒకవేళ నిజంగా ధనం ఉండి అంటే వాడు ఆ ధనం మూలంగా సుఖపట్టలేదు ఇన్ స్పైట్ ఆఫ్ మనీ హీస్ ఎజాయ్ అంటే వాడు సమూహం ఏదో పూర్వపుణ్యం బాగుండి కొంత వేదాంతం వంట పట్టించుకున్నాడు ఎలాగో పట్టుకున్నాడు వేదాంతం కూడా ఏదో మహాత్ముల అనుగ్రహం అనంటే ఏమన్నా అందు ఆ అప్పుడు డైవెన్ పాయింట్ అనంటే ఏమన్నా అందుకోసం సుఖగొట్టుకున్నాడు ధనంకా కారణంగా కాదు కాబట్టి నిజానికి ధనం సుఖపడే ఛాన్స్ను పోగొట్టేస్తుంది ఒక లెవెల్ దాటిందంటే ఇట్ బికమ్స్ ఎ రాంగ్ చేతని హీజ్ స్టింకింగ్ రిచ్ అంటారు ఇంగ్లీష్లో కూడా వాళ్ళు గమనించారు ఇంట్లో ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని వాళ్ళు గమనించారు మీరు ఊహ చేయగలుగుతారు చేయలేకపోవడమే నా నేను చూసినంతలో నేను చాలా రిచ్ స్టాల్ చూసాను చూశానంటే నేను ఐ ఓన్లీ అంటలేదు ఐ హీన్ ఇట్ మైకేల్ జాక్సన్ అంత రిచ్ పర్సన్ నాకు ఎవరు కనపడదు నేను జాగ్రత్తగా చూసాను ఒక క్యూరియాసిటీతో కౌతూహలం కౌతూహలం హిమే అడుతుంటే కదా అలా చూసాను హీఈస్ వేరీ వెరీ వెరీ రిచ్ ఆశ్చర్యం వేస్తుంది వాడంత అన్హాపీ పర్సన్ వాడు అనుకోలేదు అతను అతను అసూపడాల్సిందేం లేదు ఎందుకంటే అతను చాలా అన్హాపీ పర్సన్ ఇక్కడ నెవర్ ల్యాండ్ పేరు నెవర్ ఆ పేరు చూడడం ఎలా ఆ నెవర్ ల్యాండ్ ఎకరాల స్థలంలో పట్టుకున్నాడు బిల్డింగ్ కాలిఫోర్నియా నడిబొడ్డున ఐదు ఎకరాల స్థలంలో బిల్డింగ్ మధ్యలో ఉంటుంది బిల్డింగ్ హెలిప్యాడ్ ఉంటుంది వాడి వాడి ఓన్ హెలికాప్టర్ ఉంటుంది బైప్లేన్ ఉంటుంది తర్వాత ఆ బిల్డింగ్ వాడి సెంట్రల్ బిల్డింగ్ ఒకటి చుట్టూ నౌకర్లు చాకర్లు వాడి బిల్డింగ్లు కాకుండా సెంట్రల్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది ఆ బిల్డింగ్ సర్వ సకల సంభోగాలకి నిలయంగా ఉంటుంది వాడిని కోర్టులో అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ ఇచ్చిన తర్వాత నెవర్లాండ్ నేను వెళ్ళను ఆ బిల్డింగ్ చూస్తే నాకు దుఃఖమే కలుగుతుంది నేను అక్కడికి వెళ్ళను లాస్ వేగస్ పోయి స్వీట్ ఒకటి అతికి తీసుకుని దాంట్లో ఒక కాబట్టి ఎనివే సో ఈ మృగతృష్ణిక ఆది శబ్దానికి ఇలాంటివి వేసుకోవచ్చు నేను చెప్పి అది మృగతృష్ణి కాదు సద్బుద్ధి అది చూడడానికి సత్ దాంట్లో నీరు ఉన్నట్టు అనిపిస్తుంది అనువృత్త అలా కంటిన్యూ అవుతుంది కూడా ఆ సద్బుద్ధి ఆ నీళ్ళు ఉంది అలా కంటిన్యూ అవుతుంది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అది వాడు వివేకాన్ని పెట్టుకుంది వివేకహీనుడు అయితే చచ్చిపోయే కంటిన్యూ అవుతుంది వివేకం గలవాడైతే కానీ చచ్చిపోయే ముందు అది కొలాప్స్ అయిపోతుంది స్వామి వివేకానంద బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మహాత్ములు ఒక్కొక్క మహాత్ములలో ఒక్కొక్క ఛలక్ మీకు కనపడుతుంది ఆయన ఏమంటాడంటే మనిషి ఇంకో కొంతసేపులో మరణిస్తున్నాడు అనగా కొంతసేపు అంటే గంట కావచ్చు రోజు కావచ్చు వారం కావచ్చు నెల కావచ్చు బట్ ఎవర్ పీరియడ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ సమ్ సమ్ పీరియడ్ మరణిస్తున్నాడు అనగా సీస్ ద ట్రూత్ ఏటంటే ట్రూత్ తను యాభై సంవత్సరాలు లేక అరవై సంవత్సరాలు అంటే సుమారు పదిహేను ఏటో ఇరవై ఏటో యాక్టివ్ ఇండిపెండెంట్ మయోన్ లైఫ్ అని మొదలుపెట్టాడు అనుకోండి వీడు సపోజ్ అంతవరకు తల్లిదండ్రులు అధీనంలో బతికినా ఇంకా పదహారు ఏటో పదిహేడు ఏటో మొదలు పెడతాడు మయోన్ అని మొదలుపెట్టాడు అక్కడ మొదలుపెట్టి వీడు బిల్డప్ చేసుకుంటూ వచ్చాడు వీడు బిల్డప్ చేసిన ప్రతిది కూలిపోయే ముందు అన్నారు ఏమిటోనాయ చదువుకున్న వేదం అంతా కూడా మర్చిపోతున్నాను నేను పన్నెండేళ్లు వల్లించి నలభై ఏళ్ళు పాఠం చెప్పిన వేదం అంతకంటే దగ్గర ఇంకే ఉంటుందండి ఏదైనా మంత్రం మీద వచ్చిందనుకోండి కానీ ఎనిథింగ్ బి నియర్ దాట్ మీకు శ్రద్ధ ఉంది మీకు ప్రేమ ఉంది మీకు చదువు అంటే ప్రేమ మంత్రం అంటే ప్రేమ ఆ మంత్రం మీలో భాగంగా ఉంటుంది నేనులో భాగంగా ఉంటుంది అంతకంటే దగ్గరదేదైనా ఉంటుందండి ఇల్లు వాకిలి బంధువు మగ్గు ఇవన్నీ అంతకంటే దూరంగా ఉండేవి కానీ ఇంక దగ్గర ఇంకేముండదు అది కూడా రోతుంది మిగులుందండి సపోజ్ వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని వాడు అనుకోండి ఆత్మపూర్ణమైన సత్యాన్ని వాడు గుర్తించలేదు అది ఒక పాసిబిలిటీగా వాడు తెలుసుకోలేదనుకోండి కనీసం అప్పుడు వాడికి ఏం మిగులుతుంది చీరో and uh, out of that total loss it's a total loss he becomes sad utterly sad tadaganta ashtitini varninchataniki palu madam unda and chitran uh, aitante he cannot do anything about it i'm sad aithe i'm arogya baga lek sad aitundey konday sad aithe kurchuntundey raavu ematundey palane nenu auto chestundu doctor ekku poi edho cheskunravachchu you can do something about it thank you no man in the something you do chestunte adho oka rakamaina balam ostundi కొడుకుని ఏమో ఇల్లదా అని పిలుస్తాడు వీడు కొడుకును వాడిని వీడు ముప్పై ఏళ్ళు అలా బిల్డప్ చేసుకొచ్చాడు అండ్ హి నోస్ గా అదే మంచి బలంగా ఉన్నాడు అనుకోండి రే ఎటో అలా మాట్లాడుకున్నామని కోపడమేదో చేస్తాడు లేదా నా ఆశలోనికి వాటా వినో ఏదో అంటే అది కదా ఇంకనే ఏం చేస్తాడు ఇంతప్పుడు ఆస్థితి కూడా ఉండదు కదా అండ్ అన్ఫార్చునేట్లీ ఈ తండ్రి కొడుకు సంబంధం ఇది మిథ్యా అని బడికి అదే అక్కడ మృగతృష్టి అంటే అది సద్బుద్ధి అనువృత్త అలా కానీ ప్రమాణ నిరూపణ అంతే ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం టీచింగ్ టీచింగ్ ప్రమాణం ఉండాలి ఈ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని నిరూపించాలి తండ్రి కొడుకు ఇజిట్ రూ ఓనర్ అండ్ నేను నా ధనము ఇజ్ రూ అంత అసందర్భపు తప్పు మాట అదే కానీ నిజంగా నేను చెప్తున్నా సో ఇజ్ ఇట్ ట్రూ ఈ డబ్బు తీసుకెళ్ళిన రోడ్డు మీరు మారేసుకోకర్లేదు డబ్బు వాళ్ళు బట్ హీ షుడ్ నో ది ట్రూత్ ఫర్ హింసెల్ఫ్ సో ప్రమాణ నిరూపణ అంతే విచ్ఛిద్యదే వాడికి తెలుసు ఓహో ఇదంతా కూడా మృగతృష్ణునిగా ఇదంతా ఎండమావులు దీంట్లో సారణం లేదు అని తెలుసుకుంటాడు తెలుసుకున్నాడు అనుకోండి అది వాడి చుట్టూ కొలాప్స్ అవుతోంది అనుకోండి వాడు బాధపడతాడా బాధపడ్డాడు అసలు వాడు చుట్టూ కొలాపిస్ అవ్వడానికి వాడు అక్కడ ఉండి కొలాప్స్ అయ్యిదా కదా అని అలా చూసుకుంటుంటాడు ఉన్నా ఏమే వివేకవంతుడు అలా చేయడు వివేకవంతుడు ఈశ్వర ధ్యానంలో ఉంటాడు వాడు ఇది ఇదేమైంది అదేమైంది వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదేమి ఉండదు వివేకవంతుడు ఈశ్వర ధ్యానంలో ఉంటారు ఈశ్వరుని ధ్యానిస్తారు అయితే ఆత్మనిష్టలో ఉంటారు బికాస్ దే నో దిస్ ఇస్ ఆల్ మిథికల్ దెర్ ఇస్ నో రియాలిటీ టు తెలుస్తూ ఉంటారు కాబట్టి ఆ మృగ దృష్టి నిరూపిస్తే ప్రమాణంతో నిరూపిస్తే దాన్ని పరిశీలిస్తే జాగ్రత్తగా పరిశీలిస్తే అది మిత్యాన్ని తెలిసిపోయినట్టుగా తెలిసిపోతుంది వెంటనే అది ఏమవుతుందో ఆయన అందరితోనే సదస్యా అంత అంట ఇట్స్ ఎండ్ మీరు పాము ఎప్పుడు ఎండ్ అవుతుందండి త్రాడులో పాము చూస్తున్నారు ఆ పాముకు నాశం ఎప్పుడు అదే అది పాము కాదురా త్రాడు అదే ఆ పాముకు నాశకం అదే అది మృగతృష్ణునిగాయా అది మీరు కాదు అదే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఇట్ సదస్యా అంత ఇంకా తర్వాత అది ఉండదు అయితే ఇది దృష్టాంతం తథా స్వప్నమాయా దేహాదివతు అంతవంత అది దృష్టాంతం మృగతృష్ణిక దృష్టాంతం అదేవిధంగా దార్ష్టాంతిక ఏంటో తెలుసిన ఇమే దేహా అది దార్ంతం ఈ మృగతృష్ణిక ఎట్టిదో ఈ దేహములు అట్టి ఇది దేహము ఈ దేహమే నేనని ఈ దేహము నాది అని ఇది నేను అని ఇలాగ అజ్ఞానాన్ని మనం బాగా బలం చేసి అది చాలా పొరపాటు అది ఇది దేహము అక్కడ దేహం ఏమీ లేదు అది వాస్తవంగా మృగతృష్ణ వంటిదే అక్కడ దేహం మీకు అనిపిస్తుంది తప్పిస్తే ఈ దేహం కొంచెం కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకోవడం కష్టం జాగ్రత్తగా సూక్ష్మంగా పరిశీలించాలి చాలామంది ఆఖరికి కొంతమంది వేదాంతం పాఠం చెప్పేవాళ్ళు కూడా భ్రమపడుతూ ఉంటారు పాఠం విని వాడి మాట దేవుడు చెప్పేవాళ్ళు కూడా భ్రమపడతారు ఏమిటంటే అది దేహం అనేది ఉన్నట్లు అనిపిస్తుంది తప్పిస్తే ఉన్నది కాదు ఇప్పుడు మరి అక్కడ చెప్తున్నది అదేగా మృగతృష్ణిక అనేది ఉన్నట్లు అనిపిస్తుంది తప్పిస్తే ఉండేది కాదు అనువృత్తం అవుతుంది కూడా మీరు ఒక గంట సేపు మృగతృష్ణిక నీరని మీరు అనుకుంటే అది సత్యం అవుతుందా అయితే మరొకడు ఓ వంద సంవత్సరాలు అనుకున్నాడు అది మృగ దృష్టినికని నీరు అని అప్పుడు సత్యం అవుతుంది అది ఉంచుకున్నాడు పరిస్థితులు ఏమైనా మార్పు ఉందా ఏమీ లేదు ఎందుకంటే అది ఎప్పుడూ అసత్యమే వంద సంవత్సరాలు మీరు భ్రమపడ్డా అసత్యమేది ఒక నిమిషం భ్రమపడ్డా ఈక్వల్లీ అసత్యం ఒక్క నిమిషమే భ్రమపడ్డారు కాబట్టి లెస్ అసత్యం అని అలాగేం కాదు కాబట్టి దేహము దాని గురించి మీకు నేను మాట చెప్తాను మీరు ఆలోచించండి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 దేహం అనుకుంటేనే దేహం అవుతుంది లేకపోతే మర్చిపోతుంది అది కాబట్టి దేహం అనేది దేహం అనుకున్నప్పుడే ఉంటుంది దేహం అనుకోనప్పుడు ఉండదు అందుకే ఫుట్బాల్ ఆడేవాడికి ఫుట్బాల్ ఆడే టైంలో దేహం ఉండదు సినిమా చూసేవాడికి సినిమా చూసే టైంలో దేహం ఉండదు పుస్తకం చదువుతున్నవాడికి దేహం ఉండదు ఆ జ్ఞానమే ఉండదు నిద్రలో దేహం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 ఇంద్రజాలం అంతా కేరళ నుంచే ఇంపోర్టైంది అదే మిగతా తోటికి అని అంటా సరే తర్వాత ఈ శంకర యొక్క మాయా స్థానంలో ఇంద్రజాలం స్థానంలో సినిమా పెట్టచ్చు సినిమా తెర మీద మీ అభిమాన హీరో ఎప్పుడు ఉంటాడు మీ అభిమాన హీరో అని మీరు అనుకున్నప్పుడే ఉంటాడు నేను ఇంకో ప్రశ్న చూద్దాం మీరు చెప్పండి సినిమా వేస్తున్నారు హాల్లో అక్కడ కూడా లేడు అలా ఉంటుంది అలా ఉంటుంది అది ఎక్కడ మీరు అడిగితే టైం వేస్ట్ అవుతుంది యూఎస్లో అక్కడ థియేటర్ ఉంటుంది ప్రాజెక్టర్కి కంప్యూటర్ ఆపరేటో దానికి ఫీడ్ చేసేసి వెళ్ళిపోతుంది సిక్స్కి మొదలుపెట్టి అది వేసేస్తుంది అది వేసేస్తుంది స్విచ్ ఆఫ్ అప్పుడు వేసేస్తుంది టికెట్లు అమ్మి ఉంటాడు అది మొత్తం టెన్ థియేటర్స్ కలిపి ఒక్కటే అడికట్లు ఒక పర్టికులర్ థియేటర్ కావాలి ఎవరు కోరుకోలేదు అలా ఉంటుంది అది అది వెళ్ళి ఆఫ్ చేయాలి వాళ్ళు అది వేసేస్తుంది సో అలాంటి ఒక సిచ్యువేషన్ థియేటర్లో సినిమా బొమ్మ పడిపోతుంది సినిమా చూసివాడు ఎవడో లేడు అప్పుడు ఆ సినిమా తెర మీద మీరు ఆలోచించి చెప్పాలి ఆ సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉంటారా ఉండరు ఎందుకు తెలుసిన అది హీరో హీరోయిన్ అనుకుని వాడు లేడు గనక దేహం అనేది దేహభావం ఉన్నప్పుడే ఉంటుంది లేనప్పుడు అంటే అర్థం ఏంటి అది మృగతృష్ణికి అంటే అంచేతనే సత్యమైనప్పుడు ఈ సత్యం బాగా దృఢంగా తెలుస్తుంది మరణించి టైంలో తెలుస్తుంది కానీ మరణించే టైంలో తెలిస్తే దుఃఖాన్ని కల్పిస్తుంది జీవించి ఉండగా తెలుసుకుంటే వీడు బంధ విముక్తుడవుతాడు మరణించే అప్పుడు తెలుస్తుంది ధనం వ్యర్థమోన అప్పుడు తెలుస్తుంది లాభం లేదు బంధు బంధువులు ఈ టైంలో ఆసక్తులు ఇవన్నీ అశాశ్వతమో తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది లాభం లేదు దానికి ముందు తెలుసుకుంటే అంత లాభం ఉంది అంటే వీడు ఇంట్లోంచి వెళ్ళిపోతారని కాదు ఎవరు ఉండాల్సిందో వాళ్ళు ఉంటారు అందరూ సుఖంగా ఉంటారు ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటారు కూడా వీడి ఆసక్తి తగ్గితే మొత్తం వాళ్ళు స్వప్నమాయాదిదేహవత అంతవంత ఈ దేహంలో యొక్క పరిస్థితి అక్కడ అప్పుకూడదు పాఠం నిత్యతత్వం అక్కడ అందాం నిత్య శరీరిణ శరీరవత అశిన అప్రమేయస్ ఆత్మన అంతవంత ఇది ఉదేహమో దేహీ ఇది నశించేది అది నశించదు అని చెప్పి ఎవరండి సంసారం చెప్తారండి ఈ మాటలు వివేకి ఈ వివేకమును దర్శించే మహాత్ములు చెప్తారు వాళ్ళు ఏమని ఈ ఆత్మ ఉన్నదే ఆత్మన అందవంత ఈ ఆత్మకి కూడా ఉపాధులు అవి నశిస్తాయి ఆత్మ నశించేది కాదు శరీరిణ శరీర వత ఆత్మన శరీరీ ఈ అన్నది వత్ కలది అనే సో శరీర మత శరీరము కలది ఆత్మ అంటే శరీరముందు ప్రకటముకున్నది అటువంటి ఆత్మ అది అనాశిన దేహము నశించేదే కానీ ఆత్మ నశించేది కాదు అనాశిన ఎందుకు నశించదు దృశ్యము కాదు దృశ్యము కాదు దృశ్యం నశిస్తుంది సాక్షి నశించదండి సాక్షికి నాశం ఉండదు ఎందుకంటే సాక్షి సాక్షి అంటే కోర్టులో సాక్షి కాదండి ఆత్మ ఈ ఇక్కడ ఉండే సాక్షి సో సాక్షి నశించేది సాక్షి నశించింది అనే సంగతి నిర్ధారించాలంటే ఆ సాక్షి యొక్క నాశాన్ని చూసి వాళ్ళు ఎవరైనా ఉండాలి కదా ఆ చూసివాళ్ళు మలిసి అదే అసలు సాక్షి అదే ఇది సాక్షి కాదు కాబట్టి ఆ విధంగా సాక్షికి నాశం ఉండదు ఆత్మ సాక్షి రూపంగా ఉంటుంది సో ఈ కూలిపోయినప్పుడు సాక్షి రూపంగా ఆత్మతత్వం దర్శిస్తూనే ఉంటాడు వీటి వీటి తెలుస్తూనే ఉంటుంది తన దేహము ఇప్పుడు నాకు అనారోగ్యంగా ఉందని తెలుస్తుందా తెలీదా లేకపోతే ఇంకా పైబడి వచ్చి చెప్పాలా ఇప్పుడు గుండె నొప్పి గుండెకి అనారోగ్యంగా ఉందని ఈసీజీ తీసేట తెలుస్తుందా లేకపోతే వీడికి ముందే తెలుస్తుందా అది కాబట్టి డయాగ్నాస్టిక్ సెంటర్కి వెళ్తే తెలియదు అనారోగ్యం మనకి తెలుస్తుందండి బాడీ ఈస్ ది బెస్ట్ డయాగ్నాస్టిక్ టూల్ యువ్ యు యూ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ బాడీ టు ఫీల్ హెల్దీ యూఆర్ హెల్దీ మీరు హెల్దీగా ఉన్నారా అసలు హెల్త్ చెకప్ అని మీరు మొదలుపెట్టారనుకోండి హెల్త్ చెకప్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది ప్రాబ్లం లేనట్టు అనిపిస్తుంది ఉన్నట్టు అనిపిస్తున్నాయి హెల్త్ చెకప్ చేయడానికి ముందు బాగానే ఉంటాడు హెల్త్ చెకప్ చేసిన తర్వాత నాకు అనారోగ్యం ఉంది అని అనుకుంటాం దీనికి ఈ ఇలా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్కి మీరు అపవాదం చెప్పొద్దు కాదంటే వాడికి ఏదో ఉంది అది వాడికి తెలియలేదు అంతకుముందు కూడా ఉంది ఇలాంటిది మీరు చెప్పొద్దు అది మీరు చెప్పొద్దు దయచేసి మీరు ఆలోచించండి ఎందుకంటే మేము వేదాంతం సాక్షి దర్శించే వరకు ఉన్నట్టు లెక్క కాదు అది దాని సంగతి కాబట్టి ఇప్పుడు గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలనుకోండి అరవై సార్లు కొట్టుకుంటోంది హైగా ఉన్నాడు ఏమిటి సమస్య డెబ్బై రెండు ముఖ్యమా హైగా ఉండడం ముఖ్యమా కాబట్టి వాడు ఏ కారణం చేత హాయిగా లేకపోతే అప్పుడు సమస్యది కాబట్టి ఊరికే షార్ట్లు అంకెలు వాటి మీద అంత ఎక్కువగా ఇవ్వకూడదు యూ బిలీవ్ ఇన్ యువర్ బాడీ వాట్ ఇట్ సేస్ ఈజ్ ఇట్ క్రయింగ్ ఫర్ హెల్త్ దానిసరిగా దూ టేక్ ఈ అలా కాకుండా ఆయన ఒకే అనే స్థితిలో బాడీ ఉంటే నువ్వు నువ్వు ఒకే ఉంటున్నావు కానీ ఒకే అవి ఉండవు లేకపోతే మీ చక్కన అలా మొదలైతే అది ఏంటంటే అని వాళ్ళు తర్వాత నేను నేను లిస్ట్ వేశాను మూడేసి చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉండదు ఆరు చెక్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది నెలకు చెక్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది సంవత్సరానికి చెక్ చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది ఇలాంటివి ఇరవై ఉన్నాయి వీటిని అన్నింటినీ జాగ్రత్తగా ప్రతిదాన్ని ఆయా పీరియడ్లో చెక్ చేసుకుంటే మీరు రోజూ ఏదో ఒకటి ఉంటుంది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 అంతేగాన ఆరోగ్యం వల్ల వీడు మోక్షాన్ని పొందుతాడు మాత్రం కాదు ఇన్కమ్ బ్యాక్ ఓం పూర్ణముదర్ణమి పూర్ణా Om పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్సాపణ